అస్మాచార్యపర్య వందే గురుపరంపరా ఓం సహనా సహవీకరమావైవధీతమస్హై ఓ శాంతిషా తిక साहोवाच मैत्रेय अत्र भगवानमूमुहत न प्रेतस्ती सहोवाचयाज्ञव्य नरे मोहंब्रवीमी అలంవా అరే ఇదం విజ్ఞానా ఆమే మైత్రేయు కొంచెం కంగారు పడింది ఏమని విజ్ఞానమయ ఏవా అని ముందు ఆత్మస్వరూపాన్ని వర్ణించి అంటే శుద్ధమైన చైతన్యమే స్వరూపముగా గలది అని విజ్ఞాన ఘన ఏవ మయ కాదు విజ్ఞానమయ అంటే జీవుడు విజ్ఞాన ఘన అంటే పరమాత్మ అంతే తేడా వడ్ల గింజలో బియ్యపు గింజ అని అలా సాగుత విజ్ఞానమయ అన్నారే జీవుడు అయిపోతాడు విజ్ఞాన ఘన అంటే పరమాత్మ సో విజ్ఞాన ఘన పరమాత్మ అని వర్ణించి నా ప్రేత్య సంజ్ఞ అస్తి అనేప్పటికీ మరణించిన తర్వాత పేరు లేదు అంటే ఏమిటి పరమాత్మ మరణించడమే అనే ఈ మరణించుట విజ్ఞానఘనమై ఉండుతా అని ఒక ధర్మం మరణించుట మరణించిన తర్వాత సంజ్ఞ లేకుండుత ఇది రెండవ ధర్మం ఈ రెండు ధర్మాలు ఒకే పరమాత్మందు ఉన్నవిగా ఆమె అనుకుని ఈ వైరుధ్యము ఈ విరోధము ఇది పెద్ద విరోధం ఇలా ఉండేవిటి విరోధం ఇంతటి మోహం కలిగించారే మీరు అని ఆమె ఆయన మీద కొద్దిగా చికాకుపడ్డట్టుగా మాట్లాడింది అంటే అప్పుడు ఆయన అంటున్నాడో అభిప్రాయ నువ్వు కంగారు పడ్డావు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేనేమీ మోహాన్ని కలిగించట్లేదు అంటే తప్పుగా నేను చెప్పిందని లేదు తర్వాత నేను చెప్పింది కనుక నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆత్మస్వరూప సాక్షాత్కారానికి ఇది సరిపడుతుంది అలంవా అరే ఇదం విజ్ఞానాయో అక్కడ ఉన్నాం మన చర్చ అక్కడ ఆగి ఉన్నది సో దాన్ని మయాత్మిదముక్తం ఎస్టు అవిద్యాప్రత్యుపస్థాపిత కార్యకరణ సంబంధి ఆత్మనఃిల్ సంబంధి దీర్ఘం సంధిలో మీకు తేడా తెలీదు సంధిలో హ్రస్వమైనా ఒకటే దీర్ఘమైనా ఒకటే జనాదేశం సమానంగా ఉంటుంది కానీ ఆత్మన కిల్యభావ అని ప్రథమా యకవచనం పుల్లింగం కాబట్టి సంబంధీ అని విడదీసుకోవాలి తస్విన్ విద్య ఈ కిల్యభావం అనేది ఉన్నది ఇది ఎన్నిసార్లు వ్యాఖ్యానం చేసిన ఇవ్వండి ఏమి మీకు ఇప్పుడు ఈ సందర్భం ఏమి ఓకే సో ఈ కిల్యభావం ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కిలయభావము అంటే ఇది ఈ పాయింట్ ఒకటి దీని మీద నేను చాలా ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే పాఠం చెప్తూ ఉంటాం కదా క్రమంగా ఒక గ్రంథం తర్వాత ఒక గ్రంథం చెప్తూ ఉంటే సాధకులతోటి ఇంటరాక్షన్ ఉంటుంది తర్వాత ప్రపంచంలో సమాజం జీవనం అనేది ఒకటి ఉంటుంది సోషియాలజీ నుంచి మనం పూర్తిగా తప్పుకోలేం కదా ఇది కూడా ఓ రకంగా సోషియాలజీ మీద దీని ప్రభావం ఉంటుంది సోషియాలజీ యొక్క ప్రభావం దీని మీద ఉంటుంది మన యొక్క ఆలోచన సరళి వాటెవర్ సమాజంలో జనులు లౌకికులు ఉంటారు లౌకికులు అంటే కేవలము ప్రాపంచికమైనటువంటి విషయాలే సత్సత్యము అనే ఒక భయంకరమైన భ్రమలో సమాజం నడిచిపోతూ ఉంటుంది అటువంటి లౌకికులు కేవలము దేహభావంతో ఉంటారు దేహమే నేను అనే భావంతో ఉంటాను అంతకంటే వేరే ఏమీ కాదు అయితే ఈ లౌకికులు పోని వాళ్ళని అలా ఉంచండి వైదికుల దగ్గరికి వస్తే వాళ్ళు అలాగే ఉంటారు ది ఆర్ నో డిఫరెంట్ ఇక్కడొచ్చి ఈ దేహం పోతుంది ఆ సూక్ష్మ శరీరం ఉంటుంది అది ఇంకో తోటికి వెళ్తుంది దానికే శ్రాద్ధాదులు ఇత్యాదులు ఉంటాయి అక్కడ పుణ్యం పాపం ఉంటుంది ఆ పుణ్యంతో పుణ్యలోకాలకు వెళ్తారు అని ఈ పుణ్యం యొక్క ఫోకస్ ఎక్కువ పుణ్యం ఫోకస్ ఇవాళ ఒక పండితుడు చాలా గంభీరంగా బల్లగుద్ది చెప్పేస్తుంటే నేను విని ఓహో ఈ పుణ్యం యొక్క ఫోకస్ ఇలా ఉంటుంది సుమా అని అనుకున్నా ఆయన ఏమని చెప్తున్నారంటే నర్మదా నదిని దిగి స్నానం చేయ చేస్తే పుణ్యం కాదు చూస్తేనే పుణ్యం గంగానది స్నానం చేస్తే కానీ పుణ్యం రాదు మీరు పడి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది నర్మదా నది దగ్గర చూస్తేనే పుణ్యం అని ఎందుకో తెలుస్తున్నాండి ఎలాగో నేను ఎలా ఎందుకో తెలుసిన స్కాంద పురాణంలో అలా చెప్పారండి అని ఆయన అలా చెప్తున్నారు స్కాంద పురాణంలో చెప్పారంటే అర్థం ఇంకా దాని మీద వెరిఫికేషన్స్ ఇవే అవన్నీ రూల్డ్ అవుట్ స్కాంద పురాణంలో చెప్పారంటే అర్థం అది మొత్తం ఒక పెద్ద లైబ్రరీ చూపించి ఈ లైబ్రరీలో ఈ సెంటెన్స్ ఉందన్నట్టు అది ఎవళ్ళు వెతికి పట్టుకుంది ఇదే కాదు అది ఉండి ఉంటుంది ఇటువంటి రాల్సం నర్మదాఖండం స్కాంద అన్ని ఖండాలు స్కాంద పురాణంలోనే ఉంటాయి కార్తీక పురాణం స్కాంద పురాణ అంతర్గతం మాఘపురాణము స్కాంద పురాణ అంతర్గతమే ప్రయాగఖండ అంటే ప్రయాగ గురించి ఉన్నటువంటి శిక్షణ అది కా స్కాందమే కాశీఖండ అది స్కాందమే రేవాఖండ రేవా నర్మద అది స్కాండమే ఎవ్రీథింగ్ ఈజ్ కాంద అంటే ఈ పుణ్యం ఫోకస్ ఈ పుణ్యం ఫోకస్ ఉంది అంటే అర్థం ఆ కిల్య భావము చాలా దృఢంగా ఉంది అని అర్థం సూక్ష్మమైన లెవెల్లో ఇప్పుడు లౌకికులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎంతసేపు స్థూలమైన దేహమే నేను అనే ఆ విధంగా కిల్య భావము చాలా గ్రోస్గా ఉంటుంది వెరాజ్ వైదికుడికి కియ భావము చాలా సూక్ష్మమైన స్థాయిలో కర్తృత్వ భోక్తృత్వములే నేను అనేటువంటి కియ భావము చాలా దృఢంగా ఉంటుంది అది వైదిక సంప్రదాయ ధర్మము మతము యొక్క లక్షణం అలా ఉంటుంది దీంట్లో నేనేం తప్పు పట్టట్ల విట్ ఐఎమ్ మేకింగ్ ఎన్ అబ్జర్వేషన్ దెన్ యూ కమ్ టు స్టూడెంట్స్ ఆఫ్ వేదంత ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఎ మోస్ట్ అమేజింగ్ థింగ్ అండ్ ఇట్ ఈజ్ ఎ శాడ్ సేగా ఏమంటే ఇక్కడ కూడా దేహభావము తర్వాత కర్తృత్వ భోక్తృత్వములు అంటే స్థూల సూక్ష్మ చిల్యభావములు ఏవైతే మీకు సమాజంలో ఇతర సందర్భాల్లో గట్టిగా కనపడతాయో అవి అలాగే ఉంటాయి వాటిని డీల్ చేయటం కూడా మనవాళ్ళు మానేశారు పైపైన సూపర్ఫిషియల్గానే నడిపించుకుంటూ పోతున్నారు వేదాంతం బోధ బోధను రిసీవ్ చేసుకోవటము అక్కడ కూడా ఇదే కియభావము కనబడుట ఏమిటి దురదృష్టం ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తే కేవలము భాష్యాలను సరిగ్గా అధ్యయనం చేయకపోవడము పై పై గ్లాసింగ్ ఓవర్ ఎక్కువైపోవడము తర్వాత వేదాంత శాస్త్రాన్ని అటు లోకానికి ఇటు మతానికి అనుకూలంగా దీన్ని మార్పులు చేర్పులు చేసి ప్రజెంట్ చేయటము టు ప్లేయింగ్ టు ది గ్యాలరీ అని అంటారు ఆ గ్యాలరీకి తగ్గట్టుగా ఇప్పుడు ఈ కర్ణాటక సంగీత విద్వాంసు గ్యాలరీ ప్లేయింగ్ అంటే దృష్టాంతం చెప్తున్నా మంచిగా నిఖాసైన కర్ణాటక విద్వాంసుడు వస్తాడు వచ్చి కచేరీ మొదలు కచేరీలో ఆలాపము పావు గంట సేపు అంటూ పావు గంట ఆలాపం చేస్తాడు ఆ తర్వాత వీణాయన ఇంకో పది నిమిషాలు ఆ తర్వాత కీర్తన ప్రారంభం మధ్యలో ఘన ఉంటుంది కీర్తన మధ్యలో ఘన ఘన అంటే తెలుసు కదా శారీరి గగ అది ఘన ఉంటుంది ఆ ఘన మళ్ళీ వేణా ఉంటాడు వైలిన్ ఆయన ఉంటాడు వెంటనే మళ్ళీ మృదంగం వాళ్ళ ఘనం ఉంటుంది ఆ తర్వాత కీర్తన ముగిస్తాడు ఒక కీర్తన అయ్యేప్పటికీ ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు అవుతుంది ప్రాచీన పద్ధతిలో సంప్రదాయబద్ధంగా కీర్తన అలాగే రెండు కీర్తనలో మూడు కీర్తనలో పడేప్పటికీ ఆయనకే విసిగిస్తుందో మరి ఆడియన్స్కి విసిగిస్తుందో నాకు తెలియదు కానీ లై లలిత సంగీతంలోకి దిగుతాడు భజన్లని ఇది పేరు పెట్టి ఇంత మరీ ఛాదస్థంగా కాకుండా అలవోకగా సో చిన్న చిన్న కీర్తనలు ఏమవుంటాయి చూడండి వాటిలో పడిపోతాడు పడిపోయే ఆఖరిని ఆల్మోస్ట్ సినిమా సాంగ్ లెవెల్కి తీసుకొచ్చి కచేరీ ముగిస్తాడు ఎందుకని వై హీ డజ్లైజ్ ఎట్ అంటే హీ హ్యాస్ టు ప్లే టు ది గ్యాలరీ వేదాంతం కూడా అలాగే తయారు చేసి ఓన్లీ ఒకటే డిఫరెన్స్ ఏమిటంటే ఆ మొట్టమొదట శాస్త్రీయ పద్ధతి కూడా అది కూడా మానేసి ఎంటైర్లీ ప్లేయిన్ టు ది గ్యాలరీ దాంతో ఈ క్షియ భావాన్ని కూడా గుర్తించకపోవటము దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యాన్ని ఇవ్వకపోవటము అజ్ఞానం యొక్క లక్షణాన్ని జాగ్రత్తగా విచారణ చేయకపోవటము అనే దోషం మనకు కనపడుతుంది వేదాంత బోధం ఉన్న సందర్భాల్లో కూడా ఆ పొరపాటు మనం చేయకూడదు మనం భాష్యకారుల యొక్క మార్గంలో నడిచి వాళ్ళం కనుక భాష్యాలను విడిచిపెట్టి వేదాంతంతో ఉండట్లేదు కదా అలాంటి అలాంటి ఆధా వేదాంతం కాదు కనుక చూడండి ఎక్కడైనా సరే భాష్యకారులు ఆ కిల్యభావానికి ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చి దాన్ని వివరిస్తారు ఎన్నిసార్లు చెప్పారు ఇంతకుముందే అయినా అయినా దాన్ని విడిచిపెట్టకుండా ఇంకొక్కసారి కార్యకరణ సంబంధి ఆత్మన కిల్యభావ ఈ వ్యక్తికి పరమాత్మకి కిల్యభావము వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కార్యకరణ సంబంధి మీరు కార్యము దేహము కరణ అంటే ఇంద్రియములు ఇంద్రియములు మనస్సు కూడా వాటితోటి సంబంధం పెట్టుకోవడం చేత వచ్చింది సంబంధం అంటే తదాత్మ్యాధ్యాస రే నేను అనే అధ్యాస వల్ల వచ్చింది అంటే ఉదాహరణకి కార్యం దృష్టిలో కూర్చున్నట్లయితే నేను ఈ దేహము అని ఎప్పుడైతే వీడు స్వీకరిస్తాడో అప్పుడు ఈ విశాలమైనటువంటి ఆకాశంలో స్పేస్లో ఓ చిన్న పాయింట్ కూర్చుంటాడు స్మాల్ పాయింట్ ఎంత పాయింట్ అంటే మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ డాట్ కూడా కాడు వీడు విశాలమైన ఆకాశంలో ఆకాశం యొక్క లోతు నిడివి ఎంత ఉందంటే ఎవరైనా చెప్పగలరా అంతటి ఆకాశంలో వీడు ఎందుకు పనికిరాని ఒక చిన్న రేణువులో కూడా వెయ్యోగు ఉండడు అలా అయిపోతాడు ఎప్పుడు నేనే దేహము అని అనుకున్నప్పుడు అలాగే మనస్సుతో ఐడెంటిఫై చేసినప్పుడు హి బికమ్స్ ఏ స్మాల్ ఫ్లో ఇంటాయి మహా ప్రవాహం కాల ప్రవాహంలో మీరు చిన్న ఫ్లో కిందట మనస్సు అంటే ఏమండి గతము భవిష్యత్తు అది మనస్సు అంటే సో మహాకాల ప్రవాహంలో మీ గతనంతా మీ భవిష్యత్ అంతా ఎప్పుడైనా ఆలోచించారా మహాకాల ప్రవాహంలో ఏమన్నా తెలుసున్న హిస్టరీ చూసుకున్నా గాంధీ గారు వచ్చారు వెళ్ళారు అంతకుముందు శంకర భగవత్పాదులు వచ్చారు వెళ్ళారు అంతకుముందు క్రైస్ట్ వచ్చాడు వెళ్ళారు అంతకుముందు శంకరుల కంటే ముందు కాదు అదే క్రైస్తు శంకరులు అంతకుముందు బుద్ధుడు వచ్చాడు వెళ్ళాడు మహావీరుడు వచ్చాడు వెళ్ళాడు ఎంతమంది వచ్చారు వెళ్ళారు ఆ కాలప్రవాహంలో ఇది తెలుసున్న హిస్టరీ హిస్టరీకి అందరి మహాపురుషులు కృష్ణుడు రాముడు హిస్టరీ అందుకోలేదు వాళ్ళ యొక్క కాలాన్ని హిస్టరీకి అంత శక్తి లేదు హిస్టరీ అంటే పాతి వందల సంవత్సరాలు అయ్యేప్పటికీ డార్క్ కేజీలో పడిపోతుంది ఇంకా ఇట్ కెనాట్ పేదం దానికి దొరకదు రాముడు కృష్ణుడు ఇంకా ప్రీహిస్టారిక్ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు ఇంకా అలా మీరు వెనక్కి చూసుకుంటే కోట్లాది సంవత్సరాలు గడిచిపోయాయి మీ గతం ఎంతటి గతం మీరు అసమానం ఎమరు వేసుకుంటూ దుఃఖిస్తూ ఉండే మీ గతము ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్ ఇంకా ఆ గతం బేసిస్ మీద ఒక భవిష్యత్తు ఉంటుంది ఎంతటి భవిష్యత్ ఏం భవిష్యత్తు ఎంత భవిష్యత్తు వాట్ ఈజ్ ది కంటెంట్ ఆఫ్ దట్ ఫ్యూచర్ అండ్ వాట్ ఈజ్ ది లెంగ్త్ ఆఫ్ దట్ ఫ్యూచర్ మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ ఆల్ దీస్ మై ఐడెంటిఫికేషన్ విత్ ద మై అయితే ఈ కియభావన మీరు ఎప్పుడైనా ఆలోచించి చూడండి చాలా ప్రాక్టికల్గా మీరు దేహంతో తాదాత్మ్యాన్ని ఎప్పుడైతే మీరు తిరస్కరిస్తారో వివేకం చేత అప్పుడు ఏమవుతుందో తెలుసునండి అప్పుడు ఒక ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే స్పేస్ అండ్ టైం ఆనింది మైండ్లోని స్పేస్ అండ్ టైం అన్నది they are no more physical they are no more as real as they appear to be when you identify with the body they are just in the mind only aa vivekam ante eti deshakalamulu manasa tattwamulu matrame ala nanadi manasa kalpanalone taruvatha anach mundu tattwamulu the categories of the mind anta matrame space and time అనే వివేకము మీకు దేహాభిమానాల్ని త్యాగం చేయటం వల్ల ఆ వివేకం లభిస్తుంది అది పెద్ద డెవలప్మెంట్ అది అప్పుడు ఏమవుతుందంటే ఈ టైం అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ మూమెంట్ ఇన్ కాన్షియస్నెస్ ఆ చైతన్యంలో వచ్చేటువంటి ఒక చిన్న మార్పు తప్ప కదలిక తప్ప వేరే ఏమీ కాదు అనే ఆ సత్యము మనకు అనుభవానికి వస్తుంది ఆ సర్వము ఆ చైతన్యంలోనే ప్రకాశిస్తోంది ఆ చైతన్యమే ఈ నేచర్లో ప్రకృతిలో రిఫ్లెక్ట్ అవుతుంది అని మీరు ఆ చైతన్యమునందు దేహమునందు అభిమానం పోగొట్టుకుని దాని స్థానంలో ఆ చైతన్యమునందు అభిమానమును కలిగి ఉంది విజ్ఞానఘన అయితే చూపుతుంది సో ఆ విధమైనటువంటి ఆ విషయంలోకి మీరు ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడేమవుతుందంటే మీకు ఒక సత్యం అనుభవానికి వస్తుంది ఏమంటే ఇది కనపడే జగత్తంతా కూడా ఇది స్వప్న సదృశ్యము అది సినిమా వంటిది ఆ చైతన్య ప్రకాశంలో అలాగా ప్రవహిస్తూ ఉండే దృశ్యముల యొక్క మాలిక దృశ్యమాలిక అంటారు ఎప్పుడైనా ఉన్నారా దృశ్యమాలిక అది పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఏదో ప్రోగ్రాము పెట్టి మంచి ఏదో దృశ్యమాలిక అని ఏదో అడ్వర్టైజ్ చేస్తారు ఈ ఆర్టిస్టులు వీళ్ళు సో మీకు దృశ్యాలు ఏవో చూపిస్తాడు వరుస పెట్టి ఏదో లేజర్ భీమో ఏదో పెట్టి ఏవో దృశ్యాలు చూపిస్తాడు అవన్నీ కూడా అదిగో అశోకుడు అని అశోక్ మహారాజు అది చూపిస్తాడు ఆ అదిగో మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమం చూపిస్తాడు ఏవో ఇలాంటి దృశ్యాలు అరడతున్న దృశ్యాలు చూపిస్తాడు చూపించి మిమ్మల్ని ఓ సంవత్సరాల కాలంలో ఓ అరువన దృశ్యాలు చూపించి ఆ కాలమంతా మేము ముందు కలగట్టేట్లో చూపిస్తాడు అబ్బాయి ఎంత బాగా చూపించాడండి టూ థౌజండ్ ఇయర్స్ హిస్టరీ అంతా కూడా మేము కలగట్టినట్లు చూసామనుకుని మీరు చాలా సంతోషపడి బయటకు వస్తారు జీవితం అంటే అలాగే ఉంటాం ఇట్ ఈజ్ లైక్ దాట్ ఇట్ ఈజ్ ఆ దృశ్య మాలికది అదంతా కూడా ఆ శుద్ధమైన చైతన్యంలోనే ప్రకాశిస్తోంది నేను ఆ దేశకాలంలో అతీతమైన ఆ చైతన్యము నా స్వరూపము అని వీడికి అనుభవానికి వస్తుంది అప్పుడు ఆ కియ్యభావం పోతుంది అంతవరకు ఆ కిల్యభావము వీడిని అలాగా వెంటాడుతూ ఉంటుంది కార్యకరణ సంబంధి ఆత్మన కిల్యభావ ఈ కిల్యభావము ఇది సత్యము అని దాన్ని మనం బిగించుకుని కూర్చోకూడదు ఈ తెల్యభావం ఉన్నదే ఈ పరిచ్ఛిన్నమైనటువంటి దేహాభిమానము దానివల్ల వచ్చేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వము కర్తృత్వ భోక్తృత్వములు సుఖదుఖములు పుణ్యపాపములు ఈ ప్రవాహము ఈ ఈ దృశ్యమాలిక ఇది సత్యము వాదించకూడదు అది సత్యము అని మీరు వాదించారనుకోండి మీతోటి తిరగబడి ఎవడు వాదిస్తాడు ఎవడు వాదించడు ఏమన్నా ఓపెన్ డిబేట్ లాగా వాదిస్తారా ఏమన్నానా అలా వాదించాడు జగత్తు సత్యమా మిథ్యా ఓపెన్ డిబేట్ విత్ ఆర్కే అలాంటివే ఉండవు ఏదో ఊకే ఈ టీవీ వాళ్ళ కాలక్షేప దోషం ఏదో పెడతారటప్ప ఇలాంటి టాపిక్లు ఉండవు ఉన్నా వాళ్ళతో వాదించేది ఎవడో వెళ్ళవు తెలుసులో ఎవడో వెళ్ళావు తెలియని వాళ్ళని పెట్టుకుని మీరు డిబేట్ పెట్టుకోవచ్చు హిందూ ధర్మాన్ని రక్షించడం అలాగానే మీరు డిబేట్ పెట్టుకోవచ్చు హిందూ ధర్మం యొక్క సారం తెలుసున్నవాడు ఎవడో అక్కడ కలపడ్డా మీకు కలపడ్డా వాళ్ళు లోల్పుల్స్ కోరుకుంటాడు ఒకవేళ కలపడ్డా పెద్ద ఎక్కువ మాట్లాడతారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి మీరు ఎంత డిబేట్ అయినా మీరు చేసుకోవచ్చు కాబట్టి అలా డిబేట్ చేయరు అది ఎవరికి వాళ్ళు ఆ సత్యాన్ని దర్శించి తెలుసుకోవాలి కానీ తెలివితేటలు ఎక్కడుంటాయంటే అదంతా సత్యం కాకుండా పోతుందా అదంతా సత్యం కాదా ఇప్పుడు దుందుబిధ్వని మిథ్యా మనం దృష్టాంతంలో దుందు విధ్వని అది ఏం లేదయా ఉంది అయితే మేము పదేళ్ళు దుందుభి నేర్చుకున్నాం మేము నేర్చుకున్నదంతా మిథ్యా అని అలా వాదించారనుకోండి పో నేర్చుకున్నవాడు వాదిస్తాడు ఆయన కష్టపడి నేర్చుకుని వాదిస్తున్నాడు అదంతా మిచ్చాయని మీరు వాదించారనుకోండి సపోజ్ సో వేర్ బిలీవ్ అంటే కాబట్టి అలా వాదించకూడదు అట్లీస్ట్ ఇన్ ఇన్ థీరీ ప్రాక్టీస్ మాట తర్వాత ఇన్ థీరీ యు యాక్సెప్ట్ ఇట్ ఏమని అవిద్య ప్రత్యుపస్థాపిత ప్రత్యుపస్థాపిత అంటే అర్థమో తెలుసునండి ఏమిటండి ఈ దృశ్యమాలికి ఇదంతా మిక్స్ అంటారు మా ముందు అది బలంగా కనపడుతోంది అని మీరు అంత ప్రత్యు పుస్తాపక ఎవడు పెట్టాడు మా ముందు అంత బలంగా కనపడుతోంది కదా ఈ జగత్తు ఇంత బలంగా ఇంత దృఢంగా కనపడుతోంది ఎవడో వాళ్ళు పెట్టు ఉండాలి కదా పెట్టకపోతే పెట్టారు ఎవడు పెట్టారు దేవుడు పెట్టాడు నో దేవుడు పెట్టలేదు దేవుడు పెడతాడు ఏం పని పట్టలేదో దేవుడికేమి దేవుడు ఏమీ పెట్టాడు మరి ఎవడు పెట్టారు అవిద్యాపృత్యుపస్థాపిత మీ అజ్ఞానమే ఆనాది మాయా లేకపోతే అజ్ఞానం అదే ఈ దెయ్యం లాంటి సంసారాన్ని చేసి అది పరమసత్యం అనే భ్రమను కల్పించి మీ ముందు నిలబెట్టింది ఆ అజ్ఞానమే ఆ జ్ఞానమే నిలబెడితే అది సత్యమని మీరు స్వీకరిస్తున్నారు అంతే కాబట్టి ఇదంతా కూడా మహా వ్యామోహం కాబట్టి ఈ క్రియభావం అనేది వ్యామోహము కాబట్టి ఇది ప్రిన్సిపల్ యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఆ క్రియభావం అనేది వ్యామోహము అని యాక్సెప్ట్ ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోండి కొంతమంది దాహం వేస్తే కోకు తాగుతారు వాళ్ళు నీళ్లు తాగారు దాహం వేస్తే ఏం తాగాలి కోకు తాగాలి ఆకలి వేస్తే ఏం మెక్డానల్డ్ బర్గర్ ఉంటుంది దానికి బిగ్ మ్యాక్ అని పేరు అది తినాలి ఆకలికి అది దాహానికి ఇది నాలెడ్జ్ అంటే ఏమిటి మైక్రోసాఫ్ట్ విండోస్ సెవెన్లో ఏది ఉందో అది నాలెడ్జ్ దిస్ ఈజ్ హౌ దే ఆర్ నాట్ హాల్ కొంతమంది అమెరికాలో కొంతమంది కనపడతారు వాడు ఒక రింగు పెట్టుకుని వస్తాడు ఒక దుద్దు పెట్టుకుని వస్తాడు రెండు పెట్టుకోడు ఒకటే పెట్టుకుంటాడు ఈ పూజ స్వామీజీ దృష్టాలతో చెప్పారు దీన్ని రెండే పెట్టుకోండి మీకు తెలుసా అగాసి ఒక టెన్నిస్ ప్లేయర్ ఉండేవాడు ఈజ్ గుడ్ ప్లేయర్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్స్ అతను ఈ గ్రాండ్ స్లామ్ది నెగ్గి తర్వాత వరుస పెట్టి ఓడిపోతే స్వామీజీలు అడిగారు ఇది స్వామీజీ ఫాలో అవుతారు ఇలాంటివన్నీ స్వామీజీ అగాసి ఆయన అగాసి ఫ్యాను అగాసి బాగా ఆడినప్పుడు బాగా ఆడాడని మెచ్చుకునేవారు తర్వాత ఓడిపోతుంటే పాప విరమో ఓడిపోతున్నాడు అని ఆయన ఏమన్నారంటే వీడు ఈ ఒకటి రెండు గ్రాండ్ స్లాములు నెగ్గాక ఈ మొక్క దుద్దు పెట్టుకున్న మూలంగా ఓడిపోతున్నాడు అని చెప్పారు వీడు మరి నెగ్గాలంటే ఏం చేయాలి అని అడిగారు వీడు సత్సంగాల్లో పెట్టుకుంటే రెండు దుద్దులు పెట్టుకోవాలి లేకపోతే ఆ ఒకటి తీసేయాలి అది చేస్తే వాడు ఇవ్వుతాడు లేకపోతే వాడు అలా ఓడిపోతుందే ఉంటాడని చెప్పారు ఇంతకీ చిత్రం ఏంటంటే ఓ రెండేళ్ళు వరుసగా ఓడిపోయి ఆ తర్వాత ఆ దుద్దు తీసా అని వాడు ఆ రకంగా వాళ్ళ దే విల్ ఏ వెరీ ఫన్నీ వరల్డ్ కన్సెప్షన్ కాబట్టి ముందసలు ఇన్ ప్రిన్సిపల్ యూ హవ్ టు అంటర్స్టాండ్ దట్ ఈ జ్ఞానకల్పితము తర్వాత అవిద్యస్మిన్ విద్య నాశితే తన్మిత్త విశేష సంజ్ఞా శరీరాదిసంబంధిని అన్యత్వదర్శనలక్షణ అది ఇప్పుడు ఆ అజ్ఞానము నశించిపోయింది అజ్ఞానము పోయింది అవిద్య నశించింది అవిద్య నశించిందంటే విద్యయా నాశికే ఇప్పుడు కూడా చీకటి నశించినట్టు ఏమంటే చీకటిలో మీరు కూర్చొని ఉన్నారండి మీరు చీకటిని నశించాలంటే ఎలా నశిస్తుంది మీరు కర్ర కూర్చో కొడితే నశిస్తుందా లేకపోతే మీరు గెంతులు గట్టిగా గెంతులు వేస్తే నశిస్తుందా నశించి పోనీ మీరు మంత్రాలు గట్టిగా వల్లిస్తే నశిస్తుందా చెప్పండి అంటే మంత్రాలు చేసి పది మంత్రాలు చేస్తాయి నేను మంత్రాన్ని మరో నేను అంటావా ఎవరో నన్ను అడిగారు మంత్రాలకి చింతకాయలు రాలాయా అని అడిగారు నేను అన్నాను రాలాయని చెప్పారు ఎందుకంటే చింతకాయ రాలుతా అనేది ఒక ఎక్స్ప్రెషన్ అది తలగిందులుగా దాన్ని అర్థం చేసుకోకూడదు చెట్టు చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రా అర్థం చింతకాయలు రాలాయా అంటే చేతిలో కరతలా మలకము అంటారు కరతలా మలకము అంటే ఇట్స్ ఏం ఎక్స్ప్రెషన్ అంతేకాని ఉసిరికాయలు పట్టుకొచ్చి చేతిలో పెట్టమని కాదు దాని అర్థం సో చింతకాయలు రాలాయా అంటే దాని అర్థం ఏంటంటే ఏది ఇతర ఇంకో విధంగా సంభవం కాదో అదే అవుతుందా అవుతుంది ఉదాహరణకి వీడు వైరాగ్యం ఏం లేకుండా ఉన్నాడు చాలా సంసారాసక్తితో ఉన్నాడు ఓంకారాన్ని జపం చేస్తే వీడికి వైరాగ్యం పుడుతుందా పుడుతుంది మీరు ట్రై చేసి చూడండి పుడుతుంది దాన్ని చింతకాయలు రాళ్ళడం అంటారు అది మంత్రాలకి చింతగాలు రాలడం అంటే కాబట్టి మంత్రాలకి చింతగాలు రాలతాయా అంటే రాలతాయి నేను నీకు మంత్రం చెప్తాను నువ్వు చెప్పినట్టు చేయి చింతగా రాలతుందో రాలదో చూపిస్తాను నీ మైండ్ బికమ్స్ అ కామన్ పాయింట్ అదే చింతగా రాలడం అంటే కాబట్టి కానీ మీరు చీకటిలో కూర్చొని మంత్రాన్ని పఠిస్తే చీకటి పోదు పోదు మరి చీకటి ఎలా పోతుంది మీరు గెంతులు వేయొద్దు కర్రపుచ్చుకుని కొట్టద్దు మంత్రాలు వల్లించి టైం వచ్చినప్పుడు మంత్రాలు వల్లించు కానీ ప్రస్తుతం మంత్రాలు కూడా వల్లించొద్దు కేవలం దీపం ఒకటి వెలిగించండి అంతే దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది కనుక విద్య నాశితే ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ విధంగా ఆ జ్ఞానాన్ని నశింపజేయక అప్పుడేమిటవుతుంది తన్నిమిత్త తన్నిమిత్త విశేష సంజ్ఞ నశ్యతి అజ్ఞానము కారణంగా వీడికి వచ్చిన విశేష సంజ్ఞ నశిస్తుంది వీడికి వచ్చిన విశేష సంజ్ఞ అంటే ఏమన్నా విశేష సంజ్ఞ ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా ఉంటుంది విశేష సంజ్ఞ అది నశిస్తుంది ఇప్పుడు ఒకడు బస్సు ఎక్కాడు బస్సు ఎక్కితే కండక్టరు ఎటెకాట్ అన్నాడు కండక్టర్ కొంచెం మర్యాదగా అడగచ్చు కండక్టర్ ఎప్పుడూ మర్యాదగా అడగడు మీకు ఆర్టీసీ బస్సు కండక్టర్ ఎప్పుడూ మర్యాదగా అడగడు ఇంకా ఎక్కగా ఎట్టంటో వాడు వచ్చి దబాయించిగా అడుగుతాడు తప్పిస్తే ఆ ఇవండి టికెట్ ఇవ్వండి మర్యాదగా అడిగిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి టికెట్ని అడిగితే ఈయనన్నాడు ఎవ అలాగా కుట్ర మర్యాదగా అడగచ్చు కదా అన్నాడు ఒక ఆయన అన్నాడు ఇది నీ ఆఫీసేం కాదు ఇది బస్సు ఇ అన్నాడు వాడు ఆయన పాపం ఏదో ఆఫీసరు ఆయన వీడి నోట్లో నోరు పెడితే వాడు ఈయన గాలి తీసేసాడు ఎందుకంటే బస్సులో ఆయన విశేష సంజ్ఞ అక్కడ అన్వయించదు ఆయన ఆ సౌజ్ఞ వలసలో పెట్టుకోలేకూడదు బస్సులో ఆ సంజ్ఞ అన్వయించదు దాన్ని పెట్టుకోలేకూడదు ఇప్పుడు నేను వెళ్తూ ఉంటాను వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఒక కుర్రాడు ఎక్కడ ఇక్కడ కాదు నార్త్ ఇండియాలో మహారాజ్ చాకలెట్ ఉన్నాయని అడిగాడు నాకు నా దగ్గర ఉన్నాయి ఆ ఉన్నాయి రా వాడు మహారాజానికి పిలిచాడు వాడు సంజ్ఞ మనకి ఇచ్చాడు విశేష సంజ్ఞ ఆ సౌజ్ఞ నేను పెట్టుకుని ఇక్కడికి వచ్చి సౌత్ ఇండియా వచ్చి మహారాజ్ అంటే వీళ్ళు అహలుకు మంచినీళ్ళు కూడా ఎవరు ఎందుకంటే ఏదో ఏదో చోట ఆ సంజ్ఞ కాబట్టి విశేష సంజ్ఞ కల్పితము అని తెలుసుకోవాలి కాబట్టి నేను భర్తను అనే ఒక స్త్రీ మీద మనం అజమాయషీ చేసినట్లయితే అజమాయిషీ చేస్తున్నప్పుడు తెలియదు అది అహంకారం చేస్తే తెలియదు మనం పొరపాటు చేస్తున్నామని తెలియదు అది తర్వాత తెలుస్తుంది తెలిసి రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది వర్కౌట్ కూడా కాదు డివన్ వర్క్ లైఫ్ ఈజ్ నాట్ బిల్ట్ ఆన్ సచ్ ఫ్రిజీ ఫౌండేషన్స్ సో కాబట్టి భర్త అనేది ఉంటే ఒక టెంపరీ అరేంజ్మెంట్ అంతే ఒక టెంపరీ అరేంజ్మెంట్ వన్ షుడ్ వన్ షుడ్ నాట్ టేక్ గెట్ ఇట్ టు ది హెడ్ అది పెర్మనెంట్ అనుకోకూడదు దాని చుట్టూ ఏవో సెంటిమెంటు అది పెట్టుకోకూడదు దాన్ని ఒక డ్యూటిఫుల్గా ఉండాలి ప్రేమ ఉండాలి అంతే సెంటిమెంటు అటాచ్మెంటు ఉండకూడదు బ్యూటీ లవ్ ఈ రెండు ఉండాలి కాబట్టి దాన్ని ఒక విశేష సౌజ్ఞ మార్చేసుకోకూడదు నేను అల్లుడిని అంటే వాళ్ళు ఏమంటారో తెలుస్తున్నానండి ఎన్ని రోజులు అల్లుడాయా అంటారు అంటారు పైకి అందరు వీడికి మొత్తానికి చేరిట్లా ఇక్కడ అక్కడ అంటారు ఆ వార్త వీడికి చేరిట్లా అంటారు ఏమిటా ఇంకా అల్లుడు ఏమిటండి పిల్ల రెండేళ్ళు అయింది పిల్లాడు కూడా పుట్టాడు ఇంకా అల్లుడు అల్లుడు అంటే కొత్త ఏమన్నా అని ఎక్కడో అది వీడికి చెమని కొడుతుంది వీడు దుఃఖపడాల్సింది సో ఆ విధంగా ఈ విశేష సంజ్ఞ అనేది ఆల్దివే కల్పితమే ఏమంటే ఇంకపోతే మతపరమైన విశేష సంజ్ఞ ఉంటుంది ఆ మతపరమైన విశేష సంజ్ఞ అది యథార్థమని జనులు అనుక్కుంటూ ఉంటారు వాళ్ళు అలా అనుకున్నప్పుడు మనకి అయ్యో అనిపిస్తుంది అజ్ఞానం అనిపిస్తుంది ఎలాగా గోత్రం ఉంటుంది ఎలా ఉండే ఊరికే నేను ఈ గోత్రం ఆ గోత్రం ఊరికే అలరి చేయడానికి లేకపోతే పది మంది ముందు గొప్పలు చెప్పుకోవడానికి ఉద్దేశించింది కాదు అది సంప్రదాయంలో సంకల్పంలో భాగంగా గోత్రం చెప్పడం ఒక అలవాటు ఓ హ్యాబిట్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ సంప్రదాయం అండ్ డెర్ఫర్ వీఆర్ ఫాలోయింగ్ కాబట్టి దాన్ని ఏదో పెద్ద విషయం కింద స్వీకరించకూడదు వర్ణము నవర్ణాశ్రమాచార ధర్మా అనే శంకర భగవత్పాదుడు నిర్వాణ షటక్రము దశశ్లోకి శ్లోకాల్లో చెప్పారంటే ఆయన ఏమి చేతగాని వాడే చెప్పలేద మాట లేకపోతే ఏదో మాటవలసీ చెప్పారు మనం సంగీతం పాడినట్టు పాడేసి ఊరుకోమని చెప్పేసి అందుకోసము చెప్పలేదు హీ ఈజ్ టెలింగ్ యూ ఏ మెసేజ్ హీఈస్ గివింగ్ యూ ఏ మెసేజ్ ఏమని ఈ వర్ణాన్ని నువ్వు తలకి పెట్టుకోకు డోంట్ గెట్ ఇట్ టు ది హెడ్ అల్టిమేట్గా నువ్వు వర్ణానికి అతీతమైన ఆత్మస్వరూపుడవు తప్ప ప్రస్తుతం వర్ణ ధర్మాన్ని పాటించు వర్ణంలో ఉండు వర్ణధర్మాన్ని పాటించు అండ్ నీకు అంత తొందరగా చేతనైతే అంత తొందరగా వర్ణాశ్రమాలకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకో అని శృతి చెప్పిందండి అగోత్రమ వర్ణం ఉండక శృతి అగోత్రమ వర్ణం గోత్రం లేదు ఆత్మలో సో ఒక జీవితకాలం వీడు గోత్రం చెప్తాడు ఒక జీవితకాలం చెప్తాడు కానీ వన్ డే హ్యాస్ టు కమ్ జీవితకాలం చెప్పినా కూడా ఏ డే షుడ్ కమ్ వెల్ అహం ఆత్మ అగోత్రం అహం ఆత్మ అవర్ణం అని వీడు తెలుసుకోవాల్సినటువంటి ఓ రావాలి ఆ విశేష సంజ్ఞ పోవాలి ఎందుకంటే అజ్ఞానం చేత కల్పితమైన విశేష సంజ్ఞ కనుక అది ఇట్ హ్యాస్ టు గో అవే అది శరీరాది సంబంధిని శరీరము మనస్సు వాటితోటి మమేకం అవడం తాదాత్మ్యం వల్ల వచ్చింది తప్ప అది యథార్థం కాదది ఇప్పుడు మీకు ఈ విశేష సంస్థ గురించి మరొక మరొక దృష్టికోణం కూడా చెప్తారు ఎందుకంటే ఇలా లాస్ట్ టైం వస్తుంది ఇది ఇంకీ పైన ఈ విశేష సంజ్ఞాఖభావం ఉండకపోవచ్చు నాకు గుర్తున్నంతలో అంటే మళ్ళీ చెప్పుకుంటాం అది వేరే సంగతి ఇప్పుడు చూడండి ఈ విశేష సంజ్ఞ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇప్పుడు మీరు వర్తమాన కాలంలో ఉన్నారు యూ లివ్ ఇన్ ది ప్రెసెంట్ అయితే మీ వర్తమాన కాలము తము య కొనసాగింపు మాత్రమే ఇప్పుడు ఉదాహరణకి మీ మీ వర్తమాన కాలం గురించి నాకు చెప్పండి మీ ప్రజెంట్ గురించి నాకు చెప్పండి అంటే ఐఎమ్ రిటైర్డ్ ఆఫీసర్ రిటైర్డ్ సైంటిస్ట్ అది వర్తమానమా గతమా గతం దంట వర్తమానమే ఉంది దాంట్లో వర్తమానమే ఉందండి ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ త్రీ చిల్డ్రన్ దాంట్లో వర్తమానమేముంది మీ మీ వర్తమానం ఏమిటో చెప్పండి మీరు ఆనెస్ట్గా మీ వర్తమానం ఏమిటో చెప్పండి నన్ను చెప్పమంటారా మీరు చెప్పలేరు ఏమీ లేదు మీరు చెప్పగలిగే వర్తమానం మీకేం లేదు అది ఏమిటంటే మేము వర్తమానంలో బతుకుతున్నాం కదా అంటే మీరు వర్తమానంలో బతుకుతున్నామని భ్రమపడుతున్నారు మీరు ఏది వర్తమానం అనుకుంటున్నారో అది మీ గతమే ఒక కవి అన్నాడు వర్తమా గతమే మహాప్రవాహంలా కొట్టుకొచ్చి వర్తమానంలో అంతనీ కప్పేసి భవిష్యత్తులో కూడా పాటి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు వర్తమానం వర్తమానం అని చెప్పేసి ఊరికే జంతువులు వేయడమే తప్ప మీరు ఏది వర్తమానం అనుకుంటున్నారో అది వర్తమానము కాదు ఇట్ ఈజ్ ఎ కంటిన్యూవేషన్ ఆఫ్ ది ప్యాస్ట్ తర్వాత నేను ఇంకో మాట్లాడుగుతా హూ ఆర్ యూ యూ టెల్ మీరు ఆనెస్ట్గా చెప్పండి నాకు హూ ఆర్ యూ మీరు ఆ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పినా అది గతం తప్ప దాంట్లో వర్తమానం లేదు షష్టి పూర్తి చేసుకుంటున్నానంటే అది గతమా వర్తమానమా దాంట్లో గతమే వర్తమానమే ఉంది అంతా గతమే లేకపోతే నేనేమో ఇంకా కాటికి కాలు చూసుకు కూర్చున్నానంటే అది గతమే భవిష్యత్తులో అనిపిస్తుంది కానీ అది గతమే ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను డెబ్బై ఏళ్ళు వచ్చేసే ఎనభై ఏళ్ళు వచ్చేసే నేను ఇంకెంతో కాలం బ్రతకను అన్నాడంటే అది మీకు భవిష్యత్తు గురించి చెప్తున్నట్టు ఉంటుంది అది భవిష్యత్తు ఇప్పుడు వీడు జాతకం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కొండల్ని చూపించాడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఏమిటని అడుగుతాడు ఎందుకు నీకు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు నా జాతకం ఏమిటో డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకంటే నా ముఖం చూసప్ప డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు నీకు అంటే నీ డేట్ ఆఫ్ లేకపోతే నీ భవిష్యత్తు నేను చెప్పలేను అంటున్నాడు నీ గతం లేకపోతే నీ భవిష్యత్తు వాడు చెప్పలేటంటే వాడు చెప్పే భవిష్యత్తు నీ గతం అవుతుందా నీ భవిష్యత్తు అవుతుందా పీపుల్ జస్ట్ డోంట్ హ్యావ్ ఏ మైండ్ ఈవెన్ టు థింక్ పీపుల్ ఆఫ్ నట్స్ భవిష్యత్తు చెప్తానన్న వాడికి డేట్ ఆఫ్ బర్త్ ఎందుకండి డేట్ ఆఫ్ బర్త్ అడిగాడంటే మీ భవిష్యత్తుని వాడు కన్స్ట్రక్ట్ చేస్తున్నాడంటే దేని బేసిస్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు ప్యాస్ట్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నాడా లేదా మీ ప్యాస్ట్ మీద మీ భవిష్యత్తు కన్స్ట్రక్ట్ చేస్తున్నాడంటే వాడు ఏదో మీరు గొప్పలు చెప్పుకోవడమే తప్ప దాంట్లో వివేకం ఏమున్నది ఐ ఐఎం ఆస్కింగ్ యు ఆన్సర్ urkarnalo whatever kabatte nen i am asking you who are you you answer that question me gatanantane tiskocchi aa prashniki samadhananga meeru cheptunnaru kabatte anta vishesha samajna anta khilya bhavamu so oka matlo cheppalante you take yourself to be whatever you take yourself to be is a product of yesterday day is a product of the past. Gatamu <makes in> tayyarun cheshenu to one tue oke image, adhi neenane meira anu ko phuna. <past> Gira nde meira ni ka adhu, something like that. Upadhoor, nana yavarana ya meira <makes> yavarana adhiya anu ko ndai. Adhi kte neeno, I am a senior swami of this and that <past> ane inja pya anu ko ndai. చెప్తే అది అది గతం నుంచి పుట్టిన ఒక ఇమేజ్ గురించి నేను చెప్తున్నట్టు అవుతుందా స్వరూపాన్ని గురించి చెప్తున్నట్టు అవుతుందా కొంతమంది మహాత్ములు ఇలా ఉండేవాడు అప్పుడు కానీ జనం దాన్ని అప్రిషియేట్ చేయలేక వాళ్ళే మార్చుకున్నారు ఓ మహాత్ములు ఉండేవాడు ఆయన అడిగారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు ఆయన అప్పుడే వచ్చాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారు అడిగితే ఆయన చెప్పారు అప్పుడే వచ్చాడు ఎక్కడో సౌత్ ఇండియాలో మద్రాసులో ఆయన వచ్చి కూర్చున్నాడు మామూలుగా ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఆయన ఏమన్నాడంటే న్యూయార్క్ నుంచి వస్తున్నాను చెప్పారు అంటే వీళ్ళందరూ ఏమిటి అలా చెప్తాడు పెద్ద సన్యాసి విద్వాంసుడు కూడాను ఏ అలాగంటే సమాధానం చెప్తున్నాడు ఏదో మొత్తానికి తరపులస్తే నోరు మూసి ఈ లోపల ఇంకొక ఆయన వచ్చాడు వచ్చి అయా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు ఇంతకుముందు వీళ్ళు అడిగిన సంగతి ఆయన ఎరగడం ఏదో వాటవర్స్గా అడిగాడు అయితే మాస్కో నుంచి వస్తున్నాడు ఇంకా వీళ్ళు ఉడ్డబట్టలేకపోయారు ఏ ఎవరిది ఇలా మాట్లాడుతున్నారు మీరు మేము ఇందాక అడిగితే న్యూయార్క్ అన్నారు ఇప్పుడేమో ఆయన అడిగితే మాస్కో అంటున్నారు మీరు అసలు విషయం ఏమిటో చెప్పండి అన్నారు అసందర్భమైన ప్రశ్నకి అసందర్భమైన సమాధానం సాల్వ్ అని చెప్పాడు సందర్భరహితమైన ప్రశ్నకి యథార్థమైన సమాధానం అక్కర్లేదు అంటే అలా కాదు మీరు కొంచెం వివరించండి మహాశయ ఎందుకంటే వాళ్ళు వివేకం గలవాళ్ళు కనుక ఈయన ఏదో ఒక సత్యాన్ని మనసులో పెట్టుకుని ఎలా చెప్తున్నాడు అని అర్థం చేసుకుని చెప్పండి అంటే నేను ఎక్కడి నుంచి రావడం నేను దేహం నువ్వు అనుకుని ప్రశ్న అడిగావు నేను దేహము ఆ ప్రశ్నకి యథార్థమైన సమాధానం ఏం లేదు నేను సర్వవ్యాపకమైన ఆత్మస్వరూపాన్ని ఈ దేహము నేను కాదు నేను రావడము వెళ్ళడము ఈ రెండూ మరి ఆ సంగతి నేను చెప్పాను అనుకో నువ్వు కిందకి పైకి చూస్తావు అంచేత అది చెప్పడం మానేసి నీకు తల తిరిగి ఇట్లా నేను సమాధానం చెప్పాను అని చెప్పాను నువ్వు ఆలోచించుకుంటావు ఎప్పటికైనా అని అలా చెప్పాను కాబట్టి ఆ విశేష సంజ్ఞ అనేది కేవలము నేను ప్రశ్న అడుగుతా హూ ఆర్ యూ అనే ప్రశ్నకి మీరు గతాన్ని పక్కన పెట్టి రిప్లై ఇవ్వగలరా ఎవరు నేను ప్రశ్న అడుగుతా వేర్ ఆర్ యూ ఇన్ ది ప్యాస్ట్ ఆర్ ఇన్ ది ప్రజెంట్ you are in the present you are always in the present ninna meeku present lone unnaru monna present lone unnaru ivala present lone unnaru meeku bhagavantharu poornayuudhayam ichi meeru 120 samvatsaralu jeevinchina present lone untaru where are you in time in the present okay what are you don't tell answer from the past in the present evado cheppandi meeru sure no the answer to that vishesha saujnya lekhunduta ante adhyanam cheta ade gnanam cheta adhyanam nishampajeyabadaga vishesha saujnya lekhunduta ante arthana to telustunnandi meer aalochinchandi peddalu can you step out of time vela aalochinchandi you, you have to step out of time మీరు టైము యొక్క బంధంలో చిక్కుకుపోయి ఆ టైమే సత్యమని ఆ టైము నిర్మాణం టైం అంటే గతమే టైం అంటే గతమే టైం నిర్మాణం చేతము టైం అన్నా గతం అన్నా ఒక్కటే దర్ ఇస్ నో అదర్ టైం భవిష్యత్తు మీరు ఏం చూసారా పెట్టారా మీరు చూసిందల్లా గతమే మీరు మనస్సులో సంకల్పించే సర్వము గతమే కాబట్టి గతము నుండి బయటపడుతా యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ గతం నుంచి కమ్అట్ ఆఫ్ ఇట్ అంటే అర్థం యూ కమ్అట్ ఆఫ్ టైం అండ్ దెన్ దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉన్నది నీడ్ నాట్ బి క్రోనలాజికల్లీ బట్ సైకలాజికల్లీ కమ్అట్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు ఆ నేను ఇంకో నలభై నిమిషాలు మాట్లాడతాను తర్వాత మనం ఇళ్లకు వెళ్తాం నేను ఆ టైం నుంచి బయటకు వచ్చేయాలని నేను చెప్పట్ల ఇంకా అందరూ ఇక్కడే రాత్రి ఇక్కడ తెల్లవారులు ఇక్కడే కూర్చోవాలని నేను చెప్పట్లా సెవెన్ థర్టీ నేను బంద్ చేస్తాను ఎవరి దానిని వెళ్దాం వెళ్ళి భోజనం చేద్దాం అది భవిష్యత్తు భోజనం పలహారం చేయాలి కదా చేసి పడుకుని నిద్రపోదాం సో ఐపీఎల్ మ్యాచ్ ఏమైనా ఉత్సాహం ఉంటే చూస్తే కూడా దీన్ని క్రోనలాజికల్ టైం అంటారు యూ నీడ్ నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ క్రోనలాజికల్ టైం దట్ ఈస్ క్రేజీ నోబడీ కెన్ స్టెప్ అవుట్ ఆఫ్ క్రోనలాజికల్ టైం ఇప్పుడు మెట్లు దిగాలంటే ఇట్ టేక్స్ 2 మినిట్స్ దట్ ఇస్ ది క్రొనొలాజికల్ టైం ఐ యామ్ నాట్ టెల్లింగ్ అబౌట్ క్రొనొలాజికల్ టైం యు యు లివ్ ఇన్ క్రొనొలాజికల్ టైం అంటే గడియారం టైమ్ అది క్రొనొలాజికల్ టైం అంటే గడియారం టైం గడియారానికి ఆ క్రొనోను ఏదో పేరు కూడా ఉంటుంది ఆ క్రొనోమీటర్ అక్కడి నుంచి వచ్చింది గడియారానికి క్రొనోమీటర్ అంటే గడియారం టైం నుంచి బయటికి వచ్చేసేయ్ గడియారాలౌతల పరాయని చెప్పట్లా psychological tie that is what creates the kriya bhava so can you step out of psychological tie